తెలియజేసుకున్నాం సో సుద్రాన్ని ఇస్తున్న వాక్యం చేస్తే నా దీవాన్ని మాట్లాడండి మీరు మాట్లాడేదే వచ్చాయి మాట్లాడే మీ పేరు మాట్లాడింది మాతో మీరు మాట్లాడండి మీరం ఇలా ఇళ్ళ విలక్ష గ్రహించు దాన్ని మా మానసిక ప్రార్థించు అలా మీద మా సోబుద్ధి తొలగించి మీ బుద్ధి జ్ఞానం ఆధారంలో మీరీ ఆత్మ ద్వారా సహాయం చక్రగతం వార్త నైన్టీన్ జక్రా కోసం చూస్తున్నాం మనం లూకస్ వార్త ఆయన సంచరిస్తున్ను ఆయన సంచరిస్తూ అలా ఆయన సంచరిస్తూ ఎరుకోపట్టంలో ఎరుకో అంటే షపించేదాన్ని కదా ఏర్పడి అంటే ఇలా ఒక్క మరుకో ఈ లోకం షించి కుమారు ఎందుకు వచ్చినట్టు రక్షించాలని వెతికించి రక్షించారు ఈ లోకం అంతా ఏమి రక్షించి పోతుంది అలాదిగా తన బిడ్డ రక్షితంగా ఆయన సిల్వో వచ్చి ఏం చేస్తూ తన ప్రాణం పెట్టి మూడదో తిరిగి వేసి రక్షణ ఇస్తామని వచ్చి ఇంకా ఫ్యూజ్ అమ్మ ఒకడు ఎవరో తెలుసుకుంటాన్ని ప్రతి వాడైన ప్రవేశించి దాన్ని గుండో ఇది అంటే గుద్దా మొన్న పెద్ద బిజినెస్ మ్యాన్ గుర్తుంటే బిజినెస్ మ్యాన్ గుర్చారు శుంకరు గుర్తిదారు అను జకరాను ధన్వంతుడు ఆయన ధన్వంతుడు అంట చాలా ధనం ఉందంటే ఏముందంట చాలా ధనం ఉంది ఆయన ఏముంది ధనంకు కొద్వలేదు అంటే ఆయన దగ్గర ఏం కొద్వలేదు ఆయనకు అయితే అనుకోండి అయితే ఏమంటాడు ఇక్కడ అంటే ఆ ఏరులో పేరు వ్యక్తి ధనవంతుడు ఉన్నాడు పేరు వ్యక్తి యేసు ఎవరో అయినా పౌరు కొట్ట అంతే అక్కడ పోతే అందరు వేసుప్రభు వచ్చింది గుబుకుపోతున్నారు సో ఈ వచ్చేవరని యేసు ప్రభు అని పేరు వినబడారు అసమైదుగా ఈనవరిని వినడు ఏసుప్రభు ఎవరు అని తెరవదు కానీ ఏసు అని పేరు ఆయనకు వినబడు అలా చూడండి వేసుప్రభు చూడండి మనము ఎప్పుడైనా జీవితంలో యేసు ప్రభు విన్నాడు వెంట ఏం చేస్తున్న చూడండి అలా జనం గుంతు పట్టివాడైనా యేసు చూడలేకపోతున్న అలా మన జీతంలో ఆత్మీయ జీతంలో చూస్తే మనం ఎదురుకుంటే యేసు వాక్యం చూడలేదు అలా ఆత్మీయ జీతంలో పట్టి అంటే ఆత్మీయ జీవుల్లో ఒక ఎదు ఉండాలా అలాగ జీస్తే కొట్టి వాళ్ళు కన్నా ఇంకా యేసుకు చూడలేకపోతున్నాడు ఇది ముఖ్యమైనది అది ఈయనకు ఆశ కలిగిందట ఎవరో చూడాలన్నా ముందుగా పరిగెత్తి ఇంకా చూడాలి ఆయన చూడకు మేలు పెట్టే ఎంతో చూడాలని ఆశ ఉంది ఆశా ఉంది ఇంకా పట్టుదల ఉంది నీకు ఆశ ఉంటే సాగు కాదు నీళ్ళు ఏముండాలా క్రియా ఉండాలా పట్టుదల ఉండాలి ఉండాలి ఆశ ఉంది నాకు ఆశ ఉంది అది నాకు నోట్లో వస్తుందా ఏముండాలా జీతంలో క్రియా ఉంటారా ఆశ ఉండాలి క్రియాన్ని ప్రయాస పడాల అలానే దేని గురించి ప్రయాస పడాలా అలానే ప్రయాస పడితేనే మనం అది అలా జగ్రలో ఏముంది ఎందుకు పోవాలి ధనవంతులు కదా ధనవంతులు కదా ధనవంతులు ఎంచుకుంటారు ఎవరు వస్తారు నాకేపోతుంది అని పట్టించుకోరు కానీ ఈయన ఆశ కలిగిందట యేసు దానిక పరిగెత్తిపోయి మేడ చెట్టు ఎక్కినంట ఏం ఎక్కడంట మేడ చెట్టు ఎక్కినంటే జీతం కదా మేడ చెట్టు ఎక్కడం అంటే కొంచెం కష్టపడండి కదా ఎక్కి జీద్దాం అలా ఏమంటాడు లేనంట ఈ ఏరుకో వచ్చి జక్క కోసం వచ్చింది అనుకున్నా లేదు అందరి కోసం వచ్చింది కానీ జక్క ఉదయంలో ఏముందో తెలుసు ఎవరి ఉదయంలో ఏముందో తెలుసు మీ పై పైకి ఉదయం చూస్తాను సన్నిహం చేసిన పైన కదా ఆ భయం ఏం ఆయన కండలు చేస్తున్నాడు ఆయన రూపాంతం చూస్తున్నాడు ఇంకా తో చూస్తున్నాడు తప్పుడు ఏసు ప్రభు సురచి వాళ్ళకి నేను ఏర్పరచుకునేది అలా అదిగా మనుషులు పై పైకి చూస్తాను యేసు ప్రభు ఏం చూస్తుంట అంతే మొత్తం చూస్తున్నాడు అలా అదు అంత లోపల చూస్తున్న దాగింది ఏదైనా అయితే ఇప్పుడు ఏసు ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏం పేరు పెట్టి పేరు పెట్టి పిలుస్తున్నాడు జక్క త్వరగా దిగువు జక్క త్వరగా దిగువంటే జక్క గుంటే మలిగిపోయినాము అరే నా పేరు ఎట్లా తెలుసు ఏమంటే ఫస్ట్ టైం పోయినా పోయి వెళ్ళుకోలేవు అక్కడ అప్పుడు అప్పుడే ట్రీస్ అయ్యాడు అరే నేను మీరే తెలియదు నేను గుర్తుపడతాను కానీ ఏమంటాడు తల్లి గర్వం నుంచి నిన్ను నా కళ్ళు దావీదా ఈ బొక్కలు ఒక్కలు చేసినప్పుడు ఏముంది కళ్ళు చూసి అంటే ఎప్పుడో జగన్ మనకు అందరూ చూసి ఉన్నారు దేవుడు ఆయన చేసిన కదా అయితే చూసి జక్రా దిగుము పేరు పెట్టి పిలిస్తే జక్క ఎంతో సంతోషం వచ్చిన ఎంతో సంతోషం వచ్చిన ఆయన మాటల్లో సంతోషం ఉంది సమాధానం ఉంది ఆయన మాటల్లో ఏముంది జీవముంది అలా అందుకోసం చూద్దాం అక్కడ ఉండవడు నేడు అంటే ఇప్పుడే ఇదే కదా ఇదే తినం కదా నేను నీ ఇంట్లో ఉండి బస చేసి ఉంది అదే కదా ఉన్నాడు అది ఉండవలసి ఉండి ఉంది నీ ఇంట్లో నేను ఉంటా ఇలా ఏ ఇల్లు ఉదయంలో అలా ఇల్లు కాదు ఈ ఉండరు అలా ఈ రుదములో అలా మీ నిన్న నుంచి వింటుండ్రు వాఖ్యాలు కానీ ఏమంటారు ఉదయం నాకు ఏంటి ఉదయం నాకు ఏంటి అలా ఉదయం ద్వారా నాకు ఏం లేదు అలా మీ నిస్తే జక్కలకి వస్తాను నేను వస్తా అప్పుడు నేను ఉదయం వచ్చి ఉండి ఇంకేం మాట్లాడు జీవుడు అండి అలా అయ్యా ఏమొచ్చిందా దేవుడు పిలిస్తే దానికి సంతోషం ఉందా లేదా కానీ ఇంతకుముందు సంతోషం లేదు ఎప్పుడు దేవుడు మాట్లాడాలి ఉదయం వచ్చినడా సంతోషం వచ్చినట్టు సంతోషం దిగి ఏం కావాలి అందరు చూసి ఏం చెప్తారట ఏంది మా పేరు పెట్టాడే పిలువలే మందు పిలిచేలే పోయిపోయి ఆయన పాపి ఆయన సార్ ఆయన పిలుచులేదు మా అందరూ పిలిచిచ్చు కదా తొందరగా ఏమైంది ఒక సందేనం ఒక కుళ్ళని వచ్చేసిందట ఈయన పాపోయే దగ్గర బస్సు అయింది ఏంది పోయిపోయి ఆయన దగ్గర బస్సు వేస్తాం అంట మా ఇంట్లో కదా చక్కయ్య నిలవబడి సగం బీదరికి చాలా ఏమంటున్నా సగం బీదరిస్తాతిలో సగం బీదరిస్తు ఎంతుంది సగం బీదరికి ఇచ్చిస్తా అని ఆయనలో మార్పు వచ్చిన చూడండి సంత అన్యాయంగా తీసుకునే అన్యాయంగా తీసుకునేలా అంటే దేవుని వాకుపోయి జగ్రకు ఆక్రహించి ఎట్లా మార్పు తీసుకొచ్చిందట అది అలయా నాలు చేస్తాయా అని చెప్తున్నా అప్పుడు సుబ్రహ్మణ్యుడు అబ్రహాం కుమారు ఇతను అబ్రహ్ కుమార్తె అంటే దేవుడు కుమార్ అమరామ్ కుమార్ సేవ మనమే కదా అబ్రాంత్ సంతానం మనమే మనమే అంటే ఈయనవి నా కుమారు అమరామ్ కుమార్సే అంటే మనం అందరూ కుమారు చెప్పాను అలా అయ్యాించం చేస్తు లక్షించిపోతున్నాడు ఇందులో నేను ధనం బాగుంది డబ్బు బాగుంది అలానే ఒక పాట ఇంకెట్లేదు ఏసి ఏసీ లేని వాడంతా ఏమీ లేని వాళ్ళంత ఎప్పుడైనా ఏసీ లేని వాడంతా ఏమీ లేని వాడడా నీతి కొరకు దాన పర్రో సోదరా నీతి కొరకు దా మనిషివుని లెబ్బు లెంబు సోదర లెమ్ముతే జరి లెంబు తెలరా బలమైన వాడడా బలవంతు నీవు నీతి కొరకు పాడత రో సోదర మాట సోదర ఇది లేదు కదా అది పాట అవునా అలా లుయ్యా అలా మన బలంతా పోయి ఏమైతే బలిపోతుంది మనం అలా లుయ్యా మన ప్రభువుకు నీతిగా నడుచుకోవాలన్నా మన ప్రభు నీతిలో నీతిగా మన న్యాయంగా నడుచుకోవాలి అలా లూయాన్ని మన దేని విషయంలో భయపడద్దు దేని ప్రభు ఏమి చెప్తూ అది చేయడా అలా ఆయనకు రక్షణ వచ్చింది అట్లా ఏమొచ్చింది రక్షణ ఆయన చూస్తే మన ఆయనకు ధనం ఉంది ఎంత ఉంది రక్షణ లేదు ఆయనకు ఆత్మకు రక్షణ లేదు అలా చాలా మంది ధనవంతుడు ఆయన డబ్బు వస్తుందా అస శశిభ ఏం రాదు కానీ ఒక దిసి నాకు దేవుడు చూపిస్తున్నాడు ఒక పేర్ పని వస్తుంది ప్రకటనార్థం ట్వంటీ వంతు ట్వంటీ ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఇంకూడు అక్కడ ఉంటది అక్కడ ట్వంటీ వన్ లాంటి వన్ లా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఇదిగో ఇదిగో త్వరగా వస్తున్నాను ఇదిగో త్వరగా వస్తున్నాను ఇదిగో త్వరగా వస్తున్నాను యేసుప్రభా ఇంకా రాక స్థానం దగ్గర ఉంది అన్ని వాక్యాలు నిలబెట్టుకుని బురదలుకొని ఇదిగో తర్వాత అలా మన ఇంటా ధనం పోదు అంట మన కిరేలు అంతే కదా మన భూలోకంలో ఏమేమి కిరలు చేస్తున్నాం నీతి కిరలు చేస్తున్నామా ఏ కిరలు చేసినా ఆ కిరలు మనంటే వస్తానంటనం ఏంటరాదు ఇదేంట రాదు నీ శరం మీదేంట రాదు నీ ఆత్మ ఉన్న కిరలు నీ ఆత్మ ఏంట ఆ కిరలు ఆ నీతి దేవాయోగుడు ఆ జం సిద్ధపడి జీతం ఇస్తున్నాడు మన కిరణ్ నీతి కిరణ్ కూడా సార్ ఉండాలా నీతి కిరణ్ ఉండాలా ఏషియా గంధం ఐషియా గంధం సిక్స్టీ ఫోర్ నాలుగు తన పొరవు కనిపించే వారి విషయం నీవు తప్ప తన కార్యాలను తప్పడం మరి ఏ దేవుడు పొరడంలో కాలం కూర్చున్నా సమాచారం మనుషులకు వినబడలేదు నిలబడలేదు ఈ సంగతి ఈ సంగతి వారికి తెలిసి ఉండదు తెలిసి ఉండదు చూడండి ఎన్ని తెలిసి మనకు తెలిసిన విక్షణం ఉంటున్నాం సమాచారం అంటే స్వార్థ స్వార్థమంటాడు నీ మార్గాలను బట్టి వ్యాఖ్యలు చేసుకోవచ్చు నీతి అనుసరించి వారిని దర్శించుకుంటాను నీతి అనుసరించిన ఆయన దర్శించుకుంటాడు అంటే నీతి అనుసరించండి నీతి అంటే దేవుని ఒక నీతి స్వార్థ దర్శించాడు సార్ దేవుడు వచ్చి అంటుండే కదా చింతగించు చింతగించుము మీరు కోపపడి పాపలైతి పాప బహుకాలం నుండి పాపం ఈ జగన్ బహుకాలం నుంచి పాపంలో పడకుండా ఆయన పాపం ఆయన ధనం పాపం నుంచి విడిపించిందా ఆయన సంతోషం ఇచ్చిందా ఎవరి యేస ప్రభు ఏం చేసుకుంటే ఇబ్బంది లేడిపోయారు ఆ ప్రభు మనకు ఏం చేస్తున్నావు పాపం నుంచి విడిపించారు దేవుడు ఏసు ప్రభు తప్ప ఇంకా ఇవ్వదు లేదు జన్మ కన్మ పాపం పోవాలంటే ఆ ప్రభు ధరనే విడుదల దేని ధర విడుదల లేదు అలాది ఇయ్యా హిందూస్ చెప్తారు రకరకాల పోతే కొన్ని ముస్లిం హజ్ పోతే మనం ఏం చేస్తారు అక్కడ పోయి చేసేస్తే పాపం చెప్తారంటారు హిందూస్ లో ఏమంటారు అక్కడ పోతే పాపం పాపం దేని ధర లేదు ఏసు పాపం దా విడుదల దేని ధర విడుదల లేదు అలా ఏసు రత్నం ధర పాపంగా బిడుదల ఏసు రత్నం ధర రక్షణ ఏసు ప్రభుత్వ రక్షణ ఆయననే మార్గం అయిన జీవం ఏం ధర లేదు ఏం చేస్తాడు ఆయన స్వల్పంలో ఆయన మార్గం తప్పిపోయి పోయిననుకో ఉన్నాయి మోక్షం ఒకటి నరగం ఒకటి అలా చేస్తాను ఈ మార్గంలో మనం ఉండాలని స్థిరంగా నీతిగా నడవాలి అంతేమంట ఇంకా నేను పాపలం అయితే నన్ను పాపలం అయితే బహుకాలం నుండి బహుకాలం నుండి జగర బహుకాలం నుంచి పాపంలో పడి ఉన్నాడు జగర బహుకాలం నుంచి బహుకాలం అంటే ఎప్పుడు చాలా రోజులు చాలా రోజుల నుంచి నా తల్లి పాపంలో నన్ను గర్వం ధరించింది అవునా కదా నా తల్లి పాపంలో నన్ను గర్వం ధరించి పాపంలోనే పుట్టిన వాళ్ళు బహుకాలం అంటే మన పుట్టిన పాపం కోరు పుట్టింది పుట్టిరవాదం నీతి క్రియలే అసలు జీవుడు ఈ లోకంలో నీతి క్రియలు చేస్తారు నీతి క్రియలు చేస్తారు కదా మీకు తెలుసా మద్దతు చేసిన నీతి క్రియ చేసింది కదా దాని అసలు మేము ఒక నీతి క్రియలేదు అవునా అది ఇస్త మతం అది నీతి క్రియ అంటే అది రక్షణ లేదంట అంతది కదా రక్షణ లేదు దాంట్లో మురికి గుడ్డంటే పాపం చల్లదు దాలో రక్షణ లేదా వాకి వాడకపోతే ఆకు కూడా వాడిపోతుంది అది అంటే యశ్ ప్రావు జీతంలా లేకుండా ఏంది ఎండిపోయిన జీతం అది ఆకు కూడా వాడిపోతుంది ఏమిటాడు మీ నామం బట్టి ఒకడు నితి మంత్రులు లేదు అందరు పాపం చేసి దేవుడు మహిమ పొందలేకపోతుంది అలా అలా మనం మీ మహిమలు ఏం చెప్పాలా దేవుణ్ణి మహిమ ప్రకటించాలా అల్యా ఇంకేమంటున్నా తర్వాత చూడ చేతను కలిగించి ఉన్నాము యువవా నేను జీవితం అన్ను మనందరం మిమ్మల్ అంట చేతి పని ఉండం అల ఆదం నుంచి ఉంటున్నాం కదా అందరి చేతి పని ఆదం నుంచి ఉం ఆం చేతి పని మళ్ళీ అవ చేతి పని అక్కడి నుంచి మనం ఆయన చేతి పని అంట మనం జిమ్ ఎంది మనం అందరం ఆయన ఆయన కుమ్మరి అంట ఈ కుమ్మరి చేతిలో ఉండే మంచి పాసగా తాగడ అల ఎన్ని కుమ్మరి ఉంటే నిండిపోరే పాత్ర కానీ తయారు అన్న మార్గంలో ఉంటే నిండిపోరే పాత్ర అంటే అంటే నువ్వు పలించే జీవితం ఉంటుంది అలా రుయ్య చెప్పండి సే ఎన్ని నీతి క్రియలు చేస్తున్నా కానీ ఆ నీతి క్రియలు ఉండి కానీ లక్షణాలు లేకుంటే ఆ నీతి క్రియలు ఎందుకు మురికి గుడి ఇది చాలా మంది తెలియదు చాలా మంది ధనికుడు చేస్తారు కదా మాకు రోగం రావద్దు మా పాపం మీద శాపం రావద్దు అని ఏం చేస్తారు అనుకన్నా బట్టలు దాధర్ణం గుడిలో ఏం చేస్తారు కానుకలు వేస్తాను గుడిలోవి రకరకాలు అంతా పోయి గుడిలో పెద్ద పెద్ద గుడిలో కానుకలు వేస్తారు ఏం చేస్తారు మాకు ఏం పాపం రాదు శాపం రాదు ఆయన పుట్టిన శాపంలో పుట్టిన పుట్టిగా పాపం షాపం వేయాలి అలా ఎట్స్ అవుతుంది ఆ కలర్ మన పాపం మన పాపం మన శాపం ఆయన ఏం ఆయన మనకు వచ్చిన శిక్ష ఆయన పొంది మురికి లేచినేస్తు అలా ఆయన రక్తంలో మనకు పాపంలో విడుదల శాపంలో విడుదల దేని దా లేదు అలా లే చెప్పండి మనం ఏం చేయాలా జగ్రయాకు ఏంటో ఆశ ఉంది అది ఆశ్రమను కట్టుకుంటా మీకు ఇస్తాడు మీ పేరు కేసం ఏమి ఉంది తప్పకుండా దేవుడు ఇస్తాడు ఆయన ఇచ్చే దేవుడు అయినా అందుకోసమే రక్షకుడు రక్షకుడు అంటే సాంజిస్తాడు కదా తప్పకుండా ఇస్తాడు కదా ముఖ్యమైన రక్షణ లేకుంటే అంతా వేసు లేని వారులా ఏమీ లేని వారుడా అలా వేసి అయితే ఏసు లేకుంటే అంతేమే అంటే అలా అది ఏసుని సంపాదించుకోవాలా అలా అదిగా ఏసుని మన ఉదయం అవమానించాలా ఉదయం ప్రాధించాలా బైబుల్ చదవాలా ఇతరులకు ఏసు బ్రహ్మ చెప్పాలా ప్రేమ చెప్పాలా అది ఏసు బ్రహ్మని చెప్తే దేవుడు మన మార్గం కనుక తోసాలని చెప్పాం అలా అదిగా జబ్బల్ని ఏం చేసిన మన లాస్ అయినా కానీ ఏం చేయాల మనం పర్సెంట్ ఆయన చక్రైనాడు అయినాస్ నడిపించేవాడు అలా మైనస్ వడ్డీకు నడిపించేవాడు కానీ ఆయనకు తెలిసింది ఎట్లా తెలిసిందేమో ఆయన పాపలు ఒక్కరు కదా దేవుడు చేసి అన్ని పాపలు ఆయన ఒక్క అమ్మ ఒప్పుడు ఏమన్నాడు ఒక్కలు ఎండు తెలుసు ఒక్కని పెట్టివాడు వర్దిలుతారు అవున పాపం మొక్కుని వచ్చేవాడు వరుద పాట ఉంది పాపం వరుధిను జీకటమ్మను కలిగి ఒక పాట ఉంది గురుస్తు పాడిన పాట పాట ఉంది ఎండిపోయిన మంచి పాట కప్పించలేదు ఆ మూడు నెలల ముచ్చేట కోసం ఈ మంచి పాడే తప్పండి అమ్మ మంచి గేప ఉంది శ్రీవోడు పాట వాడు పాట పాడతూ మూడు కాలం చెట్టు కోసం మంచి పడే తపడా చూడేదా నీటిలాడి బుడికిన జీవితం నాడీలోని ఇది పాటలు చెప్పండి ఎండిపో ఎండిపోయినా గజిరాంది జీవితం పాప జీవితంలా అది మరణం మరణం ఉందా లేదా పాటలా ఉందా లేదా చెప్పండి మనం ఎండిపోయిన జీవితం ఎందుకన్నా మనం ఏసుగురు చికిరింపు తీసుకోవాలంట ఏం అలా చికిరింపు తీసుకోవాలి అంటే మన జీవితం జీవజలంటే జీవుడి సంబరసమీ అండి ఎండిపోయిన జీవితం అమె రక్షణ లేదు ధామ్ లేదు దామం అవుతుంది దామం అవుతుంది కానీ ఈ లోకమైన దామ కాని అసలమె ధామ రక్షణ దాం కానీ యశ్వరు చేసుకున్నాను రక్షణ ఇచ్చిన యసులో పరిగతించు కదా జగసులో పరిగతించు వెంటనే ఈనాడే ఇంటికి రక్షణ వచ్చింది అలాగే ముఖ్యమైనది మన రక్షణ కోరి రక్షణ ఉంటే అంటే సమర్థం మనం ఉండటం లక్షణం ఉంటే మనకు సమస్తంట్టు అది అదియా అది అది చెప్పండి లక్షణం అంటే సమస్తం ఉన్నట్టు ఒక రాజు ఇట్లానే చెప్తాను మేడం ఒక రాజు బర్త్డే అయిందంట ఏం కావాలని చెప్పినట్టు ఒక రాజు చెప్పినట్ట అందరూ ఒక బహుమానం అడిగినట్ట ఒక పేదోరు ఏమైనా రాజుకు అడిగినట్టకుడు రాజు నా నువ్వు కావాలన్నాడు రాజు కావాలంటే ఆ రాజు అన్న సరే నువ్వు కావాలంటే నేను వస్తా అన్నాడు ఆయన ఎన్నో కిలోమీటర్ గుడిసెల ఎన్నో కిలోమీటర్ గుడిసెల అలా రాజు అంట ఎందుకు పోవాలంటే ఏంటి అవుంది ప్రైమ్ మినిస్టర్ ఏమవుతుందో మంచితో తీసుకోదరు గుడి రావాలంటే మంచిగా చేయాలి మంచిగా చేయాలా ఈయన గుడిసెలు ఉంటారా రాజు ఏంటారా చదువు చేయాలా ఫలం చేయాల బహుమానం చేయాల అంటే చెప్పండి సరిగ్గా ఆత్మీయంగా అయింది ఆ రాజు అంటే ఏసు ప్రభు మన ఉదయంలో పిలిస్తే మనం ఏం చేస్తాము దేవుడి జ్ఞానం వాక్యం వరద ఈ లోకంలో సరిగ్గా ఆ రాజుని ఉదయం వస్తే ప్రభు సమస్తం ఆ రాజు వచ్చినట్టుకో ఆయనకి ఏమైనా తక్కువ ఉంటుందా పెద్ద తక్కువైదా బురుష పెద్దకైపోయింది పెద్ద భవన్ వచ్చేసినాయి సరాలైపోయినాయి చీకటి పోయిందాన్ని వచ్చేసినాయి అన్ని వచ్చేసినాయి అలా అడిగాడు ఆ పేదరికుడు ఏం చేస్తున్నాడు ధ్యానం నుంచి ఏం చేస్తున్నాడు రాజుగా అడిగినాడు అందరు ఏం చేస్తున్నారు అండి ఆయన బహుమానం అడిగిన రెండు ఆ బహుమానం బహుమానం అడిగింది కానీ బహుమానించిన వ్యక్తిగత పట్టుకున్నాడు అలా నేనేం చెప్పానంటే మన దేవుడు దొరికే కాలం ఏం చేయాల మనం దేవుడు ఇప్పుడు దొరకకాలం ఆయన బెచ్చుకోడి ఆయన సమీపం ఉన్నగా వేడుకొని ఏషియాలో ఉంది ఏషియా ఫిఫ్టీ ఆరు చూడుకురా ఇంకా చూడు ఏషియా ఫిఫ్టీ ఆరు ఈ వాక్యాన్ని ఇప్పుడు దొరుకుతున్నాయి యుహో దొరిక అలా జగ దొరికినాడు ఇంకా వెతికినా కదా ఆయన వెతికినా దుర్గాలం వెతుకున్నాను ఏమిటాడు వెతుకుని వేడుకొని అలాది అన్ని వేడుకోవాలా అలాది జీతం అంతా వేడుకోవాలంటే ఆయన మొరబెట్టాలి కదా మొరబెట్ట దగ్గర వేడుకున్నాడు కదా అన్ని అయ్యో ప్రభా ఇట్లా వేడుకున్నాడు ఏశుబరం ప్రజెంట్గా ఉన్నాడు దొరికినాడు వేడుకున్నాడు రక్షణ తీసుకున్నాడు మనం ఈ రక్షణ పొద్దుగా పొందాలా బాత్రూమ్ పొందాలా బైబుల్ చదవాలా మానకు తిరిగి మన పాపం జూడకుండా ఏసుపురం గుడి పరిగెత్తి మనం కోసం ఉంటే మనకు కావాలని అన్నీ దొరుకుతాయి దేవుడు చిన్న వాక్యం తీర్చి